హదీత్ కంఠస్థ కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు నెంబర్ పదకొండు ఎవరు ఉపవాసం ఉండి అసత్యపు మాట మరియు ఆచరణ వదలరో ఆ వ్యక్తి అన్న పానీయాల్ని వదిలిపెట్టడం పట్ల అల్లాహకు ఎలాంటి ఆసక్తి ఉండదు సహి బుహారి పంతొమ్మిది సున్నా మూడు ఉల్లేఖనం అబూహురేరా రది అల్లాహు